ీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చే విరచితమైన శ్రీ వేదాంత పంచదశి పంచమహాభూత వివేకమనబడు ద్వితీయ ప్రకరణంలో యాభై మూడు శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము ఇప్పుడు యాభై నాలుగో శ్లోకానికి అవతారిక ఇరవై అంకం చూడండి నన్ను సత్శక్తి సతి సర్వత్ర వర్తతే ఉత ఏకదేశే ఇంత దగ్గర మాయారూప శక్తి స్వతంత్రంగా కాకుండా చైతన్యమును ఆశ్రయించుకొని ఉంటుంది అని చెప్తూ నిష్ఠత్వ కార్యగమ్య అని దాని స్వరూపం చెప్పి సదసద్ విలక్షణం అంటే బాధ స్వరూపము గలది అని దాని యొక్క లక్షణము కూడా చేయడం అటువంటి అనిర్వచనీయమైన మాయారూప శక్తి బ్రహ్మము నందు ఏ విధంగా ఉంది అని కల్పిత తాదాత్మ్య సంబంధం చేత ఉంది అని చెప్పుకుంటూ వచ్చాం సరే ఉన్నది కాని బ్రహ్మం నందు సర్వదేశంలో ఉందా ఏకదేశంలో ఉందా అని మళ్ళీ ఒక శంక నను సత్శక్తి ఆ సద్భ్రహ్మ యొక్క శక్తి ఏదైతే ఉందో సతి సర్వత్ర సద్ప బ్రహ్మం నందు అంతటా ఉందా కుత లేక ఏకదేశే ఏకదేశం అని ఈ విధంగా శంఖ ప్రాప్తమైనప్పుడు నా ఆద్యహ మొదటి పక్షము కుద్రదు సర్వత్ర ఉండుట సంభవం లేదు ఒకవేళ సంపూర్ణ బ్రహ్మమును ఆశ్రయించుకొని ఈ మాయ ఉన్నది అని ఒప్పుకున్నట్లయితే ఆపత్తి ఏర్పడుతుంది ఏమని అంటే ముక్తీ ప్రాప్య బ్రహ్మ అభావ ప్రసంగా ముక్త పురుషుల చేత ప్రాప్యమైనటువంటి పొందదగినటువంటి ఏ శుద్ధ చైతన్యము ఉందో అది మిగులది కదా సంపూర్ణంగా అంతటా మాయనే వ్యాపించి ఉంటే ఇక ముక్త పురుషులకు ఎందుకంటే శుద్ధ బ్రహ్మమునే కదా ముక్త పొందేది శుద్ధ బ్రహ్మమును తెలుసుకొని శుద్ధ బ్రహ్మ రూపులుగా అవుతారు శుద్ధ బ్రహ్మమునే పొందుతారు శుద్ధ బ్రహ్మ నిష్ఠులైతేనే మరి సంపూర్ణంగా బ్రహ్మమును వ్యాపించే మాయనే ఉంటే వీరికి సుత్త పురుషులకు పొందదగినటువంటి శుద్ధ బ్రహ్మమే మిగులదు అలాంటప్పుడు ఇక అనిర్మోక్ష ప్రసంగ ఎవరికి కూడా మోక్షమే కలగదు అనేటువంటి ఆపత్తి వస్తుంది అందుకని సంపూర్ణంగా బ్రహ్మముని వ్యాపించి మాయ ఉన్నది అని చెప్పుటకు వీలు కాదు నా ద్వితీయ ఇక రెండో పక్షం ఏది ఏకదేశంలో ఉందా అని అన్నాడు కదా నిరంసత్వైన విరోధిత్వామంలో ఏకదేశము అనేక దేశాలు ఇట్ల ఏమన్నా అంశ అంశ భావాలు ఉన్నాయా బాబా అది నిరంశం మరి నిరంశమైనటువంటి బ్రహ్మ నందు చెప్పుట కుదరదు ఆ ఏకదేశంలో మాయ ఉండుట కూడా యోగ్యం కాదు ఉండనేరదు ఇది ఆ ఆద్య అనంగీకారాత్ ఈ విధంగా పూర్వపక్షం ప్రాప్తమైనప్పుడు మొదటి పక్షం అయితే స్వీకరించటం తగదు అదైతే కుదరదు ఇక ద్వితీయ పరిహారో వక్షతే రెండో పక్షం ఏకదేశంలో ఉంటుందా అనేటువంటి ఏదైతే పక్షం ఉందో ఇది పరిహరించదగింది ఏ విధంగా పరిహారం చేస్తాడు అది మనకు యాభై ఎనిమిదవ శ్లోకంలో చెప్తాడు అయితే ఆ ఏకదేశంలో కూడా అని చెప్తే ఇప్పుడు పూర్వపక్షి అన్నాడు కదా బ్రహ్మ నిరంశం అయినప్పుడు ఏకదేశము అని చెప్పుట కూడా తగదు అని అంటే అక్కడ కూడా సమాధానం ఏ విధంగా చెప్తాడంటే శ్లోకంలో బ్రహ్మనందు దేశం లేదు అయినా కానీ కల్పితంగా స్వీకరించడం జరిగింది ఎందుకంటే మాయనే స్వీకరించేది లేదు వేదాంతికి ఆ మాయను స్వీకరించాడు ఎట్లో ఒక కల్పిత తాదత్మిక సంబంధం చేత ఉంది అని స్వీకరించాడు మరి ఎప్పుడైతే కల్పితంగా ఉందని స్వీకరించాడో మరి కల్పిత దేశాన్ని ఒప్పుకోవడంలో ఆపత్తి ఉన్నది అందువల్ల కల్పితమైనటువంటి దేశాన్ని కల్పన చేసి ఆ కల్పితమైన ఏక మాయ ఉంది అని సమాధానం చెప్తాడు దానికోసము ప్రమాణాలు కూడా మనకు ఉన్నాయి శృతి ప్రమాణాలు స్మృతి ప్రమాణాలు కూడా ఉన్నాయి బ్రహ్మ నందు మాయా తత్ కార్యం అంతా కూడా ఏకదేశంలో ఉంది అని చెప్పుటప్పు ప్రమాణాలు కూడా ఉన్నాయి ఏకదేశ వృత్తువు దృష్టాంతమాహా యాభై నాలుగో శ్లోకం చూడండి నా కృష్ణ బ్రహ్మ వృత్తే శక్తి ఏకదేశాక్ ఘట శక్తి రూమౌ వర్తతే అయ్యా ఇది సర్వదేశంలో ఉండటం సంభవించదు కానీ ఏకదేశంలో ఉంటుంది అది కూడా ఏకదేశం అంటే బ్రహ్మంలో అది నిరంశం ఉన్నందువలన దానిలో దేశం అనేది చెప్పడానికి రాదు అయినా కాని కల్పితమైనటువంటి దేశాన్ని చెప్పి ఏకదేశంలో ఉంటుంది మనకు విచారసాగరంలో కూడా శ్రీ సాధు నిచ్చలద స్వామిజీ వారు మాయా బ్రహ్మమునందు ఎంత దేశంలో ఉంటుంది అని చెప్తూ మన శరీరం అనేది ఒక బ్రహ్మము లాగా అనుకోండి బ్రహ్మస్థానంలో మన శరీరం ఉంది అనుకోండి ఆ శరీరంలో ఒక మత్స ఉంటుంది ఎంత దేశంలో ఉంటుంది అంటే తిలమాత్ర అంటే ఒక నువ్వు గింజ అంత ఆ మత్స ఉంటుంది అట్లా ఆ తిలమాత్ర స్థానంలో మాయ ఉంది అని మన శరీరం వ్యాపకమై ఉందో అట్లా బ్రహ్మము అంతటా వ్యాపించి ఉంది కానీ అంత వ్యాపించినటువంటి బ్రహ్మందు మాయ ఎట్లా ఉంది మన శరీరంలో ఒక మచ్చలాగా ఉంటుంది శరీర విషయ కీలికి న్యాయ అన్నాడు అంత మాత్రంలో ఉంటుంది మాయా అది కూడా ఒప్పుకునేది ఇష్టం లేదు వేదాంతికి మాయనే లేదు ఎక్కడ ఉన్నది మాయా అయితే ఈ శ్రోతృ అనువాదం చేస్తూ చెప్పడం జరిగింది గీతాభాషంలో కూడా శంకరాచార్య వారు ఎత్వం పృచ్సి తవైవ అన్నాడు ఏ అజ్ఞానం ఉన్నదని స్వీకరించి శంకిస్తున్నావో అది ని అజ్ఞానమే నీ దగ్గరనే ఉన్నది అజ్ఞానం ఎక్కడూ లేదు అది వాస్తవంగా విచారం చేస్తే అజ్ఞానం అనేది సిద్ధించదు కానీ ముముక్షువులను ఉద్దేశించి వారి యొక్క మిథ్యాభిమానాన్ని మిథ్యా అనుభవాన్ని అనువాదం చేస్తూ శృతి కూడా స్వీకరించి చెప్పింది ఆ బ్రహ్మనందు మాయా ఒక అంశంలో ఉంది ఏక ఉంది అని శృతులు స్మృతులు కూడా కల్పితంగా స్వీకరించి చెప్పడం జరిగింది వాస్తవంగా లేదు వాస్తవంగా మాయనే లేకపోతే మాయాకారమైన జగత్తు ఎక్కడిది ఈ జగత్తు కానీ మాయా కానీ బ్రహ్మానందు లేదు వాస్తవంగా అత్యంత అభావం ఉన్నది మరి ఇప్పుడు బ్రహ్మానందు సంపూర్ణ దేశంలోనైతే లేదని చెప్పుకున్నాం ఏకదేశంలో ఉంది ఆ ఏకదేశం కూడా కల్పితమైనటువంటి ఏకదేశము ఎట్లా ఉన్నది అని అంటే దృష్టాంత సహితంగా చెప్పినాడు యథా ఘటశక్తి భూమౌ స్నిగ్ధమృద్ది ఏవ వర్తతే ఏ విధంగా ఘటమును ఉత్పన్నం చేసే శక్తి మృతికలో ఉంది ఆ మృతిక అనంటే భూమండలమంతా కూడా మృతిక రూపమే కదా మరి సంపూర్ణ భూమండలమంతటా కూడా ఆ ఘట నిర్మాణం చేసేటువంటి సామర్థ్య రూప శక్తి ఉందంటారా సంపూర్ణ మృత్తికలో ఉందా చెప్పండి ఏక దేశంలో ఉంది ఎక్కడా ఎక్కడనైతే రేగడి మన్ను అంటారు ఆ చెరువులు ఎండిన తర్వాత అందులో చాలా మృదువైనటువంటి మెత్తనైనటువంటి మన్ను ఉంటుంది ఆ మన్ను మాత్రమే అది స్నిగ్ధత ఉంటుంది దానిలో అంటే ముద్ద చేసినట్లయితే ముద్ద అవుతుంది అటువంటి మన్నులోనే ఘటశక్తి ఉంటుంది ఘటాన్ని ఉత్పన్నం చేసే శక్తి ఉంటుంది కానీ మట్టి ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ ఆ మట్టిలో ఘటశక్తి ఉంది అని చెప్పడానికి రాదు అది ఏకదేశంలోనే ఉంది అట్లా మృతికలో ఘటాన్ని ఉత్పన్నం చేసే శక్తి ఏ విధంగా ఏకదేశంలో ఉందో అదే బ్రహ్మ నందు ఈ జగత్తును ఉత్పన్నం చేసే శక్తి మాయా ఏకదేశంలో ఉంది అని యాభై నాలుగో తెలుసుకున్నాము ఇప్పుడు యాభై శ్లోకానికి అవతారిక ఇరవై అంకం శక్తే ఏకదేశ వృత్తిత్వే ప్రమాణమాహా ఈ శక్తి బ్రహ్మం నందు ఏకదేశంలో ఉంది అనుటలో ప్రమాణము ఇస్తున్నాడు శృతి ప్రమాణము స్మృతి ప్రమాణం ఇవన్నీ ఇస్తున్నాడు దానికి పూర్వము ఇక్కడ ఒకటి పెద్దది టిప్పన్ ఉన్నది చూడండి అరవై ఆరవ ఇది పూర్వపక్షి తరపున వచ్చింది టిప్పను పూర్వపక్షి ఏమన్నాడు సర్వదేశంలో ఉండుటకు వీలు కాదు ఏకదేశంలో కూడా ఉండుటకు వీలు కాదు ఎందుకు అది బ్రహ్మము నిరంశంలో ఒక అంశము ఒప్పుకొని ఆ అంశంలో ఈ మాయ ఉంది అని చెప్పటకు వీలు కాదు అని పూరపక్షి ఏదైతే శంక చేస్తాడో అతన్ని అనుసరించి ఈ టిప్పన్ ఉన్నది సర్వదేశంలో లేదు మరియు ఏకదేశంలో కూడా ఉండుటకు యోగ్యము కాదు అని టిప్పన్ ద్వారా చెప్తాడు అరవై ఆరో టిఫము మాయా అవిద్యాది ప్రపంచ రైతు శుద్ధ బ్రహ్మకి ప్రాప్తి ఓవే ఎవరైతే అధికారి పురుషుడు సద్గురు సత్శాస్త్రాలను ఆశ్రయించి చక్కగా శ్రీ గురుదేవుని యొక్క ముఖార బిందం నుండి శ్రవణము మననము నిధిధ్యాసనము ఇత్యాది సాధనాలు చేయగా చేయగా చేయగా అంటే విచారం చేయగా జ్ఞానం కలుగుతుంది విచారాత్ జాయితే జ్ఞానం ఆ జ్ఞానం చేత అజ్ఞాన నివృత్తి అవుతుంది అజ్ఞానము తత్కార్యమైనటువంటి జగత్ అంతా కూడా ఏమవుతుంది మిథ్యాత్వం నిశ్చయం అవుతుంది మాయా అవిద్యాది ప్రపంచం మాయ కానీ మరి అవిద్య ప్రపంచం కాని ఇదంతా కూడా మిథ్యాత్వ నిశ్చయం అయిపోతుంది బాధ తర్వాత ఇప్పుడు జ్ఞానమును పొందినటువంటి అధికార పురుషుడు ఏమవుతాడు అంటే ముక్తుడవుతాడు మరి ముక్తుడైన తర్వాత ఏమైపోతాడు అనంటే పూర్వము బ్రహ్మరూపుడుగా ఉండే ఇప్పుడు కూడా బ్రహ్మమే అయిపోతాడు బ్రహ్మవేద భవతి బ్రహ్మమును ఎరిగిన బ్రహ్మమే అవుతాడని చెప్పింది పూర్వం బ్రహ్మమే ఉండే మధ్యలో జీవుడని భ్రాంతి అయింది జీవుడని భ్రాంతి విడువ అఖిలంబు శివుడవును రామ రామ జీవత్వం అనేటువంటి భ్రాంతి పోయిందనుకో అతడు పూర్వం వలనే మళ్ళీ బ్రహ్మరూపుడుగా అవుతాడు ఏ బ్రహ్మ రూపాన్ని పొందుతాడతడు సవిశేష బ్రహ్మమా నిర్విశేష బ్రహ్మమా అంటే నిర్విశేష బ్రహ్మస్వరూపుడు అవుతాడు అని చెప్తుంది శాస్త్రం ఇహే వేదాంతగా సిద్ధాంతే ఇది వేదాంతం సిద్ధాంతం ఎందుకంటే సగుణ బ్రహ్మం తెలుసుకుంటే అది మాయాకార్యం ఉన్నది సగుణ బ్రహ్మం మరి మాయాకార్యాన్ని పట్టుకుంటే మాయాని ఎట్లా దాటతాడు చెప్పండి కాస్త కుశావలంబన న్యాయం అని అంటారు దానికి నదిలో గడ్డి ఎంటూ కొట్టుకుపోతుంటే ఆ ఎంటును పట్టుకొని నేను తరిస్తానని ఒకడు అందులోనే ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడు ఆ గడ్డి ఎంటును గడ్డి తాడును కొట్టుకున్నాడు బయటపడతాడా బాబా ఆ తాడు కూడా కొట్టుకుపోతుంది దాంతోపాటు వీడు కూడా నదిలో ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు ఆ తాడును పట్టుకుంటే వీడు బయటపడతాడా కాదు కదా అట్లా సవిశేష బ్రహ్మం కూడా కాలగర్భంలో కలిసిపోతుంది అది కూడా మిథ్య మరి మిథ్య సవిశేష బ్రహ్మమును పట్టుకుంటే దాన్ని పొందినట్లయితే ఇంటికి ముక్తి ఎలా సంభవిస్తుంది చెప్పండి అందువల్ల నిర్విశేష బ్రహ్మమును పొందితేనే ముక్తి ఏ వేదాంతక సిద్ధాంతే ఇది వేదాంతం సిద్ధాంతం జో ఒకవేళ మాయా సంపూర్ణ బ్రహ్మ విషయ మరి మాయా సంపూర్ణ బ్రహ్మమును ఆశ్రయించుకొని ఉన్నదంటే ఇక ఈ ముక్త పురుషుడు శుద్ధ బ్రహ్మం ను పొందడానికి శుద్ధ బ్రహ్మం మిగిలిన మిగిలేదు ఎందుకు సంపూర్ణంగా మాయనే ఆక్రమించుకొని ఉన్నది మాయనే ఆశ్రయించి అలాంటప్పుడు ఇక అనిర్మోక్ష ప్రసంగం ఏర్పడుతుంది తో సారే బ్రహ్మకు మాయా విశిష్టు హోనే కరి బ్రహ్మ విషయ శుద్ధత కహియే నిర్మాయ నహి ఒవేగి సంపూర్ణంగా మాయనే ఆవరించినట్లయితే మాయనే ఆశ్రయించుకొని ఉన్నట్లయితే ఇక శుద్ధ బ్రహ్మం మిగులదు పురుషుడు పొందడానికి నిర్మాయత అనేది ఉండదు అయితే జీవన్ముక్త జ్ఞాని పురుషులకు విధేహమోక్ష దశామే ప్రాప్తి హోనేకే ఉచిత జో శుద్ధ అయ్యే మాయా రహిత కేవల బ్రహ్మహే తాక అభావ్ హోవేగా జీవన్ముక్త పురుషులు విధేమోక్షంలో ప్రాప్తం చేసుకున్నట్టు ఉచితమైనటువంటి ఏ శుద్ధ బ్రహ్మం ఉన్నదో అది అభావమైపోతుంది माया रही केवल शुद्ध ब्रह्म में आ मुक्त पुरुषों की दुर्क अभाव और कही माया सहित ब्रह्म को जो मुक्त पुरुष प्राप्त हो गए तो तहा भी अविद्या के सदभाव थे मुक्त के आत्मा को अविद्या विशिष्ट होने करी व अविद्या में प्रतिबिंब आभास होने करी जीव भाव की प्राप्ति से జన్మాది సంసారకి ప్రాప్తి ఓవేగి అధికారి పురుషుడు జ్ఞానాన్ని పొంది ముక్తుడనుకో ఆ ముక్త పురుషునికి సమాయనే అంటే మాయా సహిత బ్రహ్మమే దొరుకుతుంది నిర్విశేష బ్రహ్మం అయితే మిగలదు అలాంటప్పుడు అవిద్యకే సద్భావితేహాబి అవిద్యకే సద్భావ అక్కడ కూడా అవిద్య ఉంటున్నది కాబట్టి ముక్తునికి ఆత్మకు అవిద్య విశిష్ఠు అనే కర్రీ ముక్తాత్మ కూడా అవిద్య విశిష్టుడయే ఉంటాడు ఇక ఎప్పుడైతే అవిద్య విశిష్టో అతడు ముక్తుడు ఎలా అనబడతాడు అవిద్యమే ప్రతిబింబోనే కరి జీవభావికి ప్రాప్తి అయితే అతనికి జీవభావమే ప్రాప్తమవుతుంది బ్రహ్మభావం ప్రాప్తం కావడానికి అవకాశం లేదు అందుకని జన్మాది సంసారం ప్రాప్తి మళ్లీ అయ్యేందుకు అవకాశం ఉంది అంటే మళ్ళీ జన్మ సంసారంలోనే అతడు పడిపోయేటందుకు అవకాశం ఉంది ఎందుకో అవిద్య నివృత్తి కాదు మాయా నివృత్తి కాదు అతనికి శుద్ధ బ్రహ్మమే దొరకదు అందువల్ల అతనికి మోక్షం అనేదే సంభవం లేదు ఇసు ఉక్త అనర్థికి ప్రాప్తితే బ్రహ్మ విషయ సర్వత్ర మాయా సంభవనయ్యే ఎటువంటి గొప్ప ఆపత్తి వస్తుంది కాబట్టి బ్రహ్మం సంపూర్ణ దేశంలో మాయ ఉంటుంది అని స్వీకరించుటకు యోగ్యము కాదు అని మొదటి పక్షాన్ని ఖండన చేసినాడు పూర్వపక్షి సర్వదేశం మాయ ఉంటుంది అంటే కుదరదు అని ఆపత్తి చూపెట్టి దాన్ని నిరాకరించనాడు ఇక ఏకదేశంలో మాయా ఉంటుంది అని స్వీకరించినట్లయితే అది కూడా సంభవించదు బ్రహ్మకే ఏకదేశ విషయ మాయా వర్తీ హై ఐసే జబ్ కహే తబు బ్రహ్మ విషయ మాయాకి స్థితి అర్థ దేశ్ అవయవ్ కయాచయ్యే ఇక బ్రహ్మ ఏకదేశంలో ఉంటుంది మాయా అని స్వీకరించినట్లయితే పరి ఏక దేశంలో ఉంటుంది అన్నప్పుడు ఒక ఏకదేశాన్ని కల్పన చేయాలి కదా అంటే బ్రహ్మానందు ఒక అవయవ కల్పన చేయాలి ఏకదేశం అంటే ఏంది ఒక అవయవ కల్పననే సో దేశ వాస్తవ హే వా ఆ ఏకదేశం వాస్తవమా లేదా కల్పితమా అని ఈ విధంగా వికల్పన చేస్తే ఆర్థిక వాస్తవంగా ఏకదేశం ఉన్నది బ్రహ్మానందని అంటే సవయవము అని స్వీకరించినట్లు అవుతుంది అలాంటప్పుడు బ్రహ్మకే నిర్వయవతాకి ప్రతిపాదకు శృతి అవరు తినసో పంద్రా టిప్పన్ వక్తూ యుక్తి సే విరోధేగా మూడు వందల పదిహేనవ సత్తు చిత్తు ఆనందాదులు ఆ బ్రహ్మం యొక్క అంశములు అని పూర్వపక్షం అంటే అవి అంశములు కాదని అనేక రకాలుగా విచారం చేసి నిరాకరణ చేస్తున్నాడు బ్రహ్మము సవయవము అని చెప్పులకు వీలు కాదు శృతులన్నీ ఏం చెప్తున్నాయి నిరవయవము అని చెప్తూ ఉన్నాయి నిర్గుణం నిష్క్రియం నిస్కలం అని అంటూ కలం అంటే ఒక అవయవం అంశం దాని ఎందు అంశ అవయవ అవి లేదు అని శృతులు చెప్తున్నాయి కాబట్టి బ్రహ్మము అది సవయవము కాదు యుక్తిస్తే విరోధవేగా శృతికి విరోధము మరి యుక్తికి కూడా విరోధమవుతుంది అయితే బ్రహ్మక వాస్తవం అంటే సత్య దేశ అనగా అవయవం బే నహి బ్రహ్మనందు వాస్తవమైనటువంటి దేశము లేదా అవయవము సంభవించదు ఇక కల్పితము అను ఒకవేళ స్వీకరించినట్లయితే ఇప్పుడు ఆరు వికల్పాలు చేస్తాడు చూడండి ఈ కల్పిత దేశము ఏదైతే ఉందో సో దేశ స్థూల సూక్ష్మ ప్రపంచ రూపే స్థూల సూక్ష్మ ప్రపంచ రూపము ఆ కల్పిత దేశం అంటావా లేక జీవేశ్వర రూపము ఆ కల్పిత దేశం అంటావా లేక కాల రూపం అంటావా లేదా శూన్య రూపం అంటావా లేదా మాయా రూపం అంటావా లేదా అన్య రూపం అంటావా చెప్పు ఆ కల్పిత దేశము ఏ విధంగా నువ్వు చెప్తున్నావు అని ఈ విధంగా ఆరు వికల్పాలు చేసి మొదటి సారంగా బ్రహ్మవనందు ఈ కల్పిత దేశం ఉండుట సంభవించదు మొదటి వికల్పం ఏది స్థూల సూక్ష్మ ప్రపంచ రూప దేశము అని వీలు కాదు ఆధ్యకహేతో బొదటి పక్షాన్ని చెప్పినట్లయితే సంభవించదు కహేతే ఎందుకనంటే ఉక్త ప్రపంచ మాయాక కార్యహ్ మనం బ్రహ్మవనందు దేశాన్ని కల్పన చేస్తున్నాము దేనికోసము మాయ కోసం మాయా బ్రహ్మవనందు ఉంది కదా ఆ బ్రహ్మవనందు ఏకదేశంలో ఉంది అని ఏకదేశాన్ని కల్పన చేస్తున్నాం కోసం మాయా కోసం మరి ఇప్పుడు మాయనే మనము సిద్ధి చేయటం ఒక దేశాన్ని కల్పన చేస్తున్నాము మరి ప్రపంచమైతే మాయా కార్యం ఉన్నది దానికి ఒక దేశం నిర్ణీతమైన తర్వాత ఆ దేశంలో మాయ ఉన్నది అని స్వీకరించిన పిదప అప్పుడు జగత్ యొక్క విచారణ జరుగుతుంది అప్పుడు జగత్తును ఉత్పన్నం చేస్తుంది అని చెప్పడం జరుగుతుంది కానీ ఇంకా మాయకే స్థానమే దొరకలేదు దేశమే సిద్ధించలేదు అన్నప్పుడు ఇంకా ఆ మాయా కార్యము మాయకు ఏకదేశమవుతుంది అంటే ఆ ఏకదేశంలో మాయ ఉంటుంది అని అంటే ఏమైంది సూక్ష్మ ప్రపంచ రూపమే ఆ కల్పిత ఏకదేశము అని ఎవరికి మాయకు అరే మాయ ఉండాలంటే ఈ కల్పిత ఏకదేశం స్థూల సుగ్మ ప్రపంచం అని చెప్తే ఇదైతే దానికి కార్యం ఉన్నది కార్యము కారణానికి ఆశ్రయం అవుతుందా కారణం కార్యానికి ఆశ్రయం అవుతుందా లోకంలో అనుభవం ఎట్లా ఉంది చెప్పండి ఘటము మృతికకు ఆశ్రయమా మృతికయే ఘటమునకు ఆశ్రయము కారణం ఎప్పుడు కూడా కార్యానికి ఆశ్రయం ఉంటుంది ఆధారం ఉంటుంది కానీ కార్యమే కారణానికి ఆశ్రయం అవుతుంది అందుకని స్థూల సుగ్మ ప్రపంచ రూప ఏక దేశము అని ఈ విధంగా చెప్పడానికి రాదు ఉక్త ప్రపంచం మాయాక కార్య హాతీ ప్రపంచం మాయాకి స్థితికి అధీన పోని ఆశ్రయ సంభవనహి తురుస్తున్న ప్రపంచము మాయా స్థితి అధీనంలో ఉంటుంది అది మాయకు ఆశ్రయం కాదాలదు తాక ఆశ్రయ సంభవనహి ఇక రెండవ పక్షము ఏది అంటే జీవేశ్వర రూపము ఈ కల్పిత దేశము అని స్వీకరిస్తే ఇక్కడ కూడా అది ఆపత్తి వస్తుంది ద్వితీయ పక్షు జీవేశ్వరు కహేతో బె నహి కహేతే జీవేశ్వరుకు భీ మాయకు కహియే మాయాకి స్థితికి అదీన అపుని స్థితి వాళ్ళు సో తీసుకే ఆశ్రయి బహి ఇప్పుడు జీవేశ్వరుడు కూడా ఎప్పుడు సిద్ధించారు చెప్పండి జీవేశ్వరుడు మాయా సిద్ధించిన తర్వాత జీవేశ్వరుల యొక్క సిద్ధి చెప్పవలసి వచ్చింది ఎందుకు మాయా విశిష్టతనము ఈశ్వరుడు అవిద్యా విశిష్ట చైతనము జీవుడు ఈ మాయా అవిద్య రెండుగా అయ్యింది ఎవరు మూల ప్రకృతి మాయాచ అవిద్యచ స్వయమయో భవతి ఆ మూల ప్రకృతి మాయా రూపంలో అవిద్య రూపంలో అయ్యింది అది అప్పుడు జీవేశ్వరులకు ఉపాధి మరి ఇప్పుడు ఈ మూల ప్రకృతి ఏదైతే శక్తి ఉన్నదో దాని స్థితి కోసం మనం ఇప్పుడు దేశ చేస్తున్నాం ప్రకృతి యొక్క స్థితే సిద్ధించలేదు ప్రకృతి యొక్క సిద్ధి అధీనంలో జీవేశ్వరుడు యొక్క సిద్ధి ఉంది అన్నప్పుడు మరి మాయా అధీనంలోని జీవేశ్వరులు మాయకెట్లా ఆశ్రయం కాగలరు కాజాలరు ఇక తీసరా పక్షు ఏది అనంటే కాల రూపము అనంటే తీసరా పక్షి కాలు కహేతో బహి కహతే కాలుకు మాయా కరి కల్పితయితే అవరు తాకు దేశరూపతాకే అసంభవితే మాయాకి ఆశ్రయత బ కాలం కూడా మాయా కార్యం ఉన్నది కాబట్టి అది కూడా ఇప్పుడు ఏ విధంగా స్థూల సూక్ష్మ ప్రపంచం మాయాకార్యం ఉన్నది కాబట్టి మాయకు ఆధారము ఆశ్రయం ఎట్లా కాజాలదని చెప్పుకున్నాము అట్లే కాలం కూడా ఇది మాయా చేత కల్పించబడింది మాయాకార్యం ఉన్నందువలన మాయాకార్యము మాయకు ఆధారము ఆశ్రయము కాజాలదు ఇక చతుర్థి కహ్యతో అంటే శూన్య కహ్యతో శూన్యు మాయాక కార్య వికల్ప రూప తుచ్చు హోనైతే కిసీకి బి ఆశ్రయత్త ఆ శూన్యం కూడా ఇంతకు పూర్వము పూర్వపక్షం అన్నాడు శూన్యం మాయా కల్పితం అన్నాడు మాయా కల్పితం అంటే చిరం జీవితాం అని అంటూ సిద్ధాంతి ఆశీర్వాదం ఇచ్చినాడు ఎప్పుడైతే అది మాయా కల్పితము అంటే మాయా కార్యము అది మాయాకెట్లా ఆశ్రయం అవుతుంది లేదా శూన్యం అంటే నిస్వరూపము స్వరూపమే లేదు ఆ స్వరూపం లేనిది స్వరూపము కలిగినటువంటి మాయకు ఏ విధంగా ఆశ్రయం అవుతుంది ఇప్పుడు మాయొక్క లక్షణం ఏమని చెప్పుకుంటూ వచ్చినాము బాధ స్వరూప వాన్ అని చెప్పుకుంటూ వచ్చినాము మరి స్వరూపము గలది మాయ స్వరూపరహితము నిస్వరూపము శూన్యము మరి నిస్వరూపమైంది స్వరూపం గల దానికి బాబా కాదు కదా కిసీకి బి ఆశ్రయత పనే ఆ శూన్యము దేనికి కూడా ఆశ్రయం అగటకు యోగ్యం కాదు అంతే శూన్యం అన్నాక ఇంకా అందులో ఏ పదార్థం ఉంటుందో చెప్పండి సరే ఐదో పక్షం చూడండి మాయా రూపో మాయా కల్పిత దేశం మాయకు బ్రహ్మ ఉండడానికి ఒక దేశాన్ని కల్పన చేస్తున్నాము ఆ దేశము మాయా రూపము అని ఒకవేళ చెప్పినట్లయితే పంచమ పక్ష మాయా సో బి ఈ మాయనే దానికి ఆశ్రయం అన్నట్టు అంటే ఇక్కడ ఏమైతుంది ఇప్పుడు ఏ దేశాన్ని అయితే మనం బ్రహ్మ నుండి కల్పన చేస్తున్నామో అది మాయా రూపము అని అంటే ఆ దేశమే మాయా రూపము ఇప్పుడు తనకు తానే ఆశ్రయము అని చెప్పినట్లయితే అయితే మాయా ఆపుహికు ఆపుకి ఆశ్రయ కహ్యతో ఆత్మాశ్రయ దోషోవేగా ఇప్పుడు తనకు తానే ఆశ్రయం అయితుంది అని ఎప్పుడైతే తనకు తానే ఆశ్రయం చెప్తామో ఇది ఆత్మాశ్రయ దోషం అనబడుతుంది అవును ఇస్కి ఆశ్రయ బి దూసరి మాయా కహేతో ఇక దీనికి ఆశ్రయం ఇంకో రెండో మాయా అని ఒప్పుకున్నట్లయితే ఈ మొదటి మాయా స్థితి రెండో మాయను ఒప్పుకోవలసి వస్తుంది ఆ రెండో మాయా స్థితి కోసము ప్రథమ స్వీకరించవలసి వస్తుంది ఈ విధంగా అన్యోన్య ఆశ్రయ దోషం వస్తుంది తీసరా మాయా కహేతో చక్రికా ఓవేగా చతుర్థ మాయా కహేతో అనవస్థ నిగమన విరహులోప ప్రమాణ అభావు దోష ఓవేగా ఒకదాని కోసం రెండవది కల్పన చేస్తే అన్వన్యాస దోషం వస్తుంది దాని స్థితి కోసము మూడవ దాని కల్పన చేస్తే చక్రికా దోషం వస్తుంది దాని స్థితి కోసం మరొకదాని కల్పన చేసినాం అనుకో దానికోసం మరొకటి దానికోసం మరొకటి ఈ విధంగా పోయినట్లయితే అనవస్థ దోషం వస్తుంది ఇక పోను పోను పోను పోను ఇక ఎంత దూరం పోతామయ్యా ఇక ఒక దగ్గర ఆగుదాము అని ఒకవేళ అంటే అప్పుడేమౌతుంది ప్రాగులోపం అనేటువంటి దోషం వస్తుంది ప్రథమే కిమ పదార్థం మరి ఎక్కడో పోయి ఆగేదానికి మొదటనే ఆగితే సరిపడుతుంది కదా పోయి పోయి పొయ్యి పోయి దారి తెలియాక ఒక దగ్గర ఆగినట్టు అక్కడ ఆగేదానికంటే మొదటి మొదటినే ఆగితే సరిపోతుంది మొదటనే ఒప్పుకుంటే అయిపోతుంది అని ఈ విధంగా ప్రాగులోపం అంటారు అంటే పూర్వంది మొదటిది అది లోపమైపోతుంది ఈ విధంగా అనేక దోషాలు వస్తాయి సరే ఇక ఈ దోషాల నుంచి తప్పించుకోవడానికి ఆరో పక్షాన్ని స్వీకరిస్తామా అన్ని హై ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి జీవేశ్వర రూపం కాదు స్థూల సూక్ష్మ ప్రపంచ రూపం గాదు శూన్యము గాదు మాయా రూపం గాదు ఏది గాదు అనంటే అన్య రూపకంగా ఒప్పుకోవాల్సి వస్తుంది మాయకు కల్పిత దేశాన్ని వినితే అన్యకల్పనకే అభావతే అన్యపక్షి బెన అందుకని అన్యపక్షము మాయకు ఆశ్రయము అని చప్పుట తగ్గదు యాతి నిరవయో బ్రహ్మ విషయ దేశకే అసంగతే అసంభవతే ్రహ్మకే ఏకదేశ మాయా వర్తితీ ఏ కథన్ బె నహి ఈ విధంగా నిర్వహమైనటువంటి బ్రహ్మ నందు దేశంనే కల్పించటకు అసంభవం అవుతుంది సంభవిస్తలేదు అందుకని బ్రహ్మం యొక్క ఏకదేశంలో మాయ అని చప్పుట పొసగదు కుదరదు ఏ కథన్ అని ఈ విధంగా పూర్వపక్షి బ్రహ్మం సర్వదేశంలో మాయా ఉండదు ఎందుకంటే సర్వదేశంలో ఉంటుంది అని అంటే ముక్తులకు శుద్ధ బ్రహ్మం యొక్క ప్రాప్తే కలగదు వాళ్ళకు పునరావృత్తి అంటే మళ్ళీ జన్మ రూప సంసారంలో కొట్టుకుపోయేటువంటి ప్రసంగం ఏర్పడుతుంది ఇక ఏకదేశం అంటామంటే ఏకదేశము అది సిద్ధించడం లేదు ఇంత మనం విచారం చేస్తూ వచ్చాము ఏకదేశము సిద్ధించడం లేదు అందుకని అసలు మాయా బ్రహ్మం ఉంది అని చప్పుట తగదు కానీ మాయ ఉంది స్వతంత్రంగా ఉంది అని ద్వైతవాదుల యొక్క అభిప్రాయం స్వతంత్రంగా ఉంది అని అంటే ద్వైతంలో ప్రవేశించినట్టేగా ద్వైతాన్ని స్వీకరించినట్లే అవుతుంది ఈ విధంగా యుక్తి చేత ద్వైతాన్ని సిద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఇది కుదరదు అని అంటూ ముందు యాభై శ్లోకంలో సమాధానం చెప్తాడు కల్పిత దేశాన్ని ఒప్పుకుంటాము వాస్తవ దేశం లేదు కల్పిత దేశాన్ని ఒప్పుకుంటాము అంటే ఒప్పుకున్నట్లు కూడా లేదు మరి మాయా స్థితి కోసం ఒప్పుకున్నట్లు కూడా ఉంది వాస్తవం కాదు అని ఈ విధంగా సమాధానం చెప్పనున్నాడు అయితే మాయా బ్రహ్మనందు ఏకదేశంలో ఉంటుంది అనుటలో అనేక ప్రమాణాలు కూడా ఇస్తున్నాడు ఇరవై మూడు అంకం చదువుకున్నాం కదా ఇప్పుడు శ్లోకం చదవండి యాభై ఐదవ శ్లోకం పాదోష సర్వాభూతాన్ని త్రిపాదస్తి స్వయం ప్రభ ఇత్యేక దేశ వృత్తిత్వం మాయా వదతి శృతి పాదోష సర్వభూతాన్ని కొన్ని కొన్ని చోట్ల పాఠాంతరంగా విశ్వభూతాన్ని అని కూడా ఉంటుంది అయితే సర్వాన్న విశ్వాన్న అర్థం ఒకటే సర్వ అంటే సకలము విశ్వం అంటే కూడా సకలమే విశ్వభూతాన్ని అంటే సకల భూతాలన్నీ కూడా అశ పాద అంటే ఆ పరబ్రహ్మం యొక్క పాదము అంటే ఏక దేశంలో అని ఈ విధంగా మనకు శృతి చెప్తుంది పాదోష సర్వభూతాన్ని అని అంటూ మనం చందోగ్య పునిషత్తులో ఉంది పాదోష సర్వభూతాన్ని అనేది ఏక దేశ వృత్తిత్వం మాయాయాహ వదతి శృతి ఈ విధంగా పాదోశ సర్వభూతాన్ని అని అంటే ఏమన్నట్టు ఒక పాదంలో ఉంది మాయా తత్కార్యం అంతా కూడా బ్రహ్మ ఏకదేశంలో ఉంది అని ఈ విధంగా చాందకు శృతి పాదోశ విశ్వభూతాన్ని అని అంటూ అదే విధంగా స్మృతి కూడా భగవద్గీత విష్టబ్హమిదం కృష్ణం ఏకాంశ ఇతి కృష్ణ అర్జున్ నాయాహ జగతేశి ఉన్నటువంటి నాయందు ఏకాంశి జగత్ ఈ జగత్తు ఏకాంశంలో ఉంది అంటాడు భగవంతుడు అంటే ఇప్పుడు ఏం చెప్పినట్లయింది బ్రహ్మంలో ఏకదేశం నందు తత్కార్యం ఉంది అని చెప్పినట్లయింది ఎవరు చెప్పారు ఇది కృష్ణోర్జున్ నాయాహ ఈ విధంగా అర్జును నిమిత్తమై శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినాడు జగతస్థు ఏకదేశం ఈ జగత్తు బ్రహ్మ నందు ఏకదేశంలో ఉంది ఏకాంశన స్థితో జగత్ అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని ఉద్దేశించి శ్రీమద్ భగవద్గీతలో చెప్పినాడు కాబట్టి బ్రహ్మ నందు మాయా తత్కార్యం ఏక ఉంటుంది అని స్వీకరించడం అయింది నా కేవలం శృతిరేవా స్మృతి అవి అస్తిహ విష్టం ఇది ముప్పైవ అంకం ఇదానివరూపే నిర్మాయ స్వరూపం ఎట్లా ఉన్నది నిర్మాయమున్నది అమాయమున్నది అంటే మాయా రహితం ఉన్నది ఆ మాయా రహితం బ్రహ్మ ఉన్నందు ఈ కల్పిత మాయ ఏక ఉంటుంది శ్లోకం చదవండి యాభై ఏడు సభూమి అత్యతిష్ట దశాంగులం అంగుళం వికారావర్తి చాత్రాస్తి శృతి సూత్రకృతోర్వచ సభూభిగుం విశ్వతో వృత్త అనంటూ మనకు పురుష సూక్తంలో వస్తుంది ఈ సంపూర్ణ మాయా తత్కార్యం అంతా ఏకదేశంలో ఉంది కానీ బ్రహ్మము ఈ సంపూర్ణ ప్రపంచాన్ని వ్యాపించి దీనికంటే దశాంగులం అత్యతిష్ట పది అంగుళాలు ఎక్కువ ఉంది అని చెప్పిన పదంగాలాలంటే పదంగులాలు కాదు బాబా ఇది ఒక పరిమితి అట్లా ఔపచారికంగా చెప్పింది ఉన్నది కానీ అనంత పరిమితిగా అధికంగా ఉన్నది ఈ మాయా తత్కార్యం కంటే బ్రహ్మము అనంత పరిమితముగా అధికంగా ఉంది అని పురుష సూక్తం చెప్తుంది వికారావర్తి చతాహి స్థితి మాహ అనేటువంటి సూత్రం ఈ సూత్రం కూడా చెప్తుంది ఏమని బ్రహ్మవనందు ఈ మాయా తత్కార్యం ఏక దేశంలో ఉంది అని అందుకని సూత్రకారుల వచనం ఉన్నది మరియు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వచనం ఉన్నది మరియు ఈశ్వరవాణి అనేటువంటి శృతి ప్రమాణం కూడా ఉంది ఏమని బ్రహ్మవనందు ఈ మాయా ఏకదేశంలో ఉంటుంది అని ఇప్పుడు కొన్ని టిప్పులు ఉన్నట్టున చూడండి సర్వభూత స్వరూపుజ ప్రపంచకి ఉపాదాన శక్తి మాయా ఉపాధి వాళ్ళ ఏకపాద అవయవహే తిస్కరి ఇహ పూర్వ అంకు పావిశ విషయ ఉక్త శృతి హి మూలు హై ఈ అర్థం భాషకారీ ఆనందగిరిని గీతాకే వ్యాఖ్యానమే కయ్ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వచనాన్ని ప్రమాణంగా ఇచ్చినాడు కదా అంటే ఈ సంపూర్ణ మాయా తత్కాల్యం అంతా భగవంతుని అందు ఒక అంశంలో ఉంది తిస్కరి ఇహా ఐదు వందల ఇరవై ఏడు అంకం కదా యాభై ఐదో శ్లోకంలో పాదోశ సర్వభూతాన్ని త్రిపాద్యాం ృతం దివి అనేటువంటి ఏదైనా చాందోగ్య శృతి ఉన్నదో ఆ శృతిని ఆధారంగానే శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్పాడు అని అంటూ కూడా భాష్యంలో చెప్పినాడు ఆనందగిరి కూడా గీతా వ్యాఖ్యానంలో చెప్పినాడు సబు మిగుశ్వతో కృత్వా అనే శృతి ఉంది కదా అక్కడ భూమి అనే శబ్దం వచ్చింది ఆ భూమి అంటే ఉపలక్షితంగా సకల ప్రపంచము కూడా బ్రహ్మవనందు ఏక దేశంలో ఉంది ఇంకా దశాంగులం అత్యతిష్ట దీనికంటే దశాంగులం అంటే ఇంకా అనంత పరిమితి కలిగి బ్రహ్మం వ్యాపించి ఉంది అని చెప్పినట్లయితే దశాంగుల పర్యంతక జో కథన సో ఉపచార అంటే ఆరోపించే ఈ దేశము దేహాదిక ప్రపంచము ఆకాశాది ప్రపంచము దీనికి కారణమైన మాయా బ్రహ్మవనందు ఉంది ఏకాంశంలో దీనికంటే కూడా ఇంకా దశాంగులం అత్యతిష్టత అని చెప్పండి కదా దశాంగులం అంటే పల్లి అంగుళాలే అని తీసుకోకండి దాని తాత్పర్యము మరేమనగా ఉపచారం మాత్రమే అన్నాడు ఇది అనేది కేవలం ఆరోపం మాత్రం అన్నాడు యాక అభిప్రాయం హే సర్వప్రపంచే అతిరిక్త అపరిమిత పరమాత్మహే దశాంగులం కాదు అపరిమిత పరమాత్మ ఉంది అని చెప్పుకోవాలి తర్వాత సూత్రకారు భాషకారక వచనన్నాడు కదా శారీరకే చతుర్థాధ్యాయకే చతుర్త పాదగత ఉన్నీస బ్రహ్మ సూత్రవర్తిచి స్థితి మహా అనేటువంటి సూత్రము బ్రహ్మ సూత్రంలో నాలుగు డ్యాష్ నాలుగు ఈ సూత్రంలో బ్రహ్మంలో ఏకదేశము మాయా తత్కార్యం ఉంటుంది అని చెప్పినాడు ఇక ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు ఏకాంశంలో ఉంది అని ఇంత కనుక ప్రమాణాలు చూపెట్టి ఇప్పుడు గ్రంథకర్త స్వయంగా సమాధానం చెప్తున్నాడు యాభై ఎనిమిదో శ్లోకము అవతారిక ముప్పై మూడో అంకము తర్హి నిరంసే విరోధ ఇత పరిహార సంఖ్య వాస్తవ నిరంసత్వ అభ్యుపగమాత్ నీరోధ ఇభిప్రాయ ఉదాహృతిప్రాయం ఆహా నిరంశము అన్నందు అంశమును ఎట్లా కల్పన చేస్తారయ్యా అని ఈ విధంగా శంక కలిగి ఉన్నప్పుడు వాస్తవంగా బ్రహ్మ నిరంశం ఉన్నది దానిలో భావము అవయ అవయభావము లేదు ఒకవేళ అంశం చెప్పినట్లయితే మరి నిర్వయము బ్రహ్మ అని చెప్పేటువంటి శ్రుతులకు విరోధం కదా అందువల్ల బ్రహ్మం నిరంసమే ఉంది వాస్తవంగా దానిలో ఏ విధమైనటువంటి అంశ అంశ లేదు విరోధము ఇది అభిప్రాయన ఉదాహృత శృతి అభిప్రాయం ఆహా ఈ అభిప్రాయం చేత ఈ శృతులు స్మృతులు అయితే చెప్తున్నాయి బ్రహ్మానంద ఏక దేశంలో ఉంటున్నాయి అని అంటూ యొక్క అభిప్రాయం ఏమిటి చెప్తున్నాడు శ్లోకము యాభై ఎనిమిది నిరంసేప్యం సరోప్య కృష్ణయం సేవే తి పృచ్చత తద్భాషయోత్తరం బ్రూతే శ్రుతి శ్రోతృ ్రహ్మం యొక్క సంపూర్ణ దేశంలో ఉందా అని అంటే కుదరదు అది పూర్వం చెప్పుకుంటూ వచ్చాము ఏకదేశంలో ఉందానంటే అది నిరంశం ఉన్నది నీరంశము లోపల అంశం శుభవం చెప్పడానికి రాదు అని విధంగా మనకు శంఖ ప్రాప్తమైనప్పుడు నిరంసే అంశము ఆరోప్య అన్నాడు ఇక్కడ నిరంశం బ్రహ్మ నందు నిరవయో అంశమును ఆరోపించి చెప్పింది శృతి వాస్తవంగా చెప్పే తాత్పర్యం లేదు శృతికి పాదోష విశ్వాభూతాన్ని అనంటూ కానీ దశంగులు మత్తిష్టతని కానీ లేదా భగవంతుడు విష్ణ్యాహమి కృష్ణం ఏకాంశన స్థితిలో జగత్ అని కానీ చెప్పే తాత్పర్యం లేదు అసలు జగత్తు లేదు మాయా లేదు దానికి ఆశ్రయమైన దేశాన్ని కల్పన చేయడానికి ఆస్కారమే లేదు అయినా కాని ఈ శ్రోతృ బుద్ధిలో ఉన్నటువంటి ఈ దేశ కాలాది వాసన ఏదైతే ఉందో దాన్ని అనువాదం చేస్తూ నిరంశమైనటువంటి బ్రహ్మ నందు అంశము ఆరోపించి ఈ మాయ ఉంది అని స్వీకరించడం జరిగింది పృచ్త అంటే శ్రోతా పురుషుడు అడిగేవాడు దేశకాల సంస్కారం ఉంది కాబట్టి ఇక వాణి బుద్ధిని బట్టి ఆరోపించి చెప్పడం జరిగింది అంతేగాని వాస్తవంగా లేదు అది నిరంశం ఉన్నది అంశావము లేదు తద్భాషయా ఉత్తరం బ్రూతే అంటే ఆ అడిగేవాణి భాష చెప్పింది ఎవరు శృతి మాత శ్రోతృ హితైషిని శ్రోత పురుషుని హితమును కోరునటువంటి శృతి మాత లేని దేశమును కల్పన చేసి ఉన్నది అని ఈ విధంగా చెప్పింది ఇది శ్లోకార్థం ఇక ముందుకు వెళ్ళిపోదామా సత్తత్వమాశ్రీత శక్తి కల్పయత్సతి విక్రియ వర్ణ భిత్తికత భిత్త చిత్రం నానా విధం యథ ఎదర్థం బ్రహ్మని మాయా సమర్థిత తదిదాని ఆహా మరి ఏ ప్రయోజనాన్ని ఉద్దేశించి మాయను బ్రహ్మందు కల్పించి చెప్పడం జరిగిందో మాయ ఉన్నది అని సమర్థించబడిందో ఆ ప్రయోజనాన్ని ఇప్పుడు చెప్తున్నాడు సత్తత్వం ఆశ్రిత శక్తి సతి విక్రియ కల్పయే సద్రూపమైనటువంటి బ్రహ్మను ఆశ్రయించుకొని ఉన్నటువంటి ఈ మాయ ఏదో ఒక రకంగా ఎనకేన ప్రకారమైన మాయను బ్రహ్మానందు ఉంది అని ఇక నిరూపణ చేయడం జరిగింది కల్పిత దేశం ఎందుకు కాదు కల్పన చేసి దానిలో మాయ ఉంది అని వ్యవస్థ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఆ బ్రహ్మానందు మాయ ఉండి ఏం చేస్తుంది ఒటి అనుకుంటది ఏదో ఒకటి చేస్తుంది కదా చేస్తుంది ఏమని చేస్తుంది సత్తత్వం ఆశ్రిత శక్తి కల్పయత్సతి విక్రియా ఆ సత్యత్వంను ఆశ్రయించి సద్భ్రహ్మమును ఆశ్రయించుకున్నటువంటి శక్తి అనేకదా నృత్యతి అనేక రకాలుగా క్రీడిస్తుంది అనేక రకాలుగా క్రియలను చేస్తుంది అంటాడు ఏ విధంగా అంటే ఒక గోడయందు ఆ గోడను ఆశ్రయించుకొని రంగులు అనేక అనేక చిత్రాలను చూపెడతాయి ఆ రంగుల యొక్క వైచిత్రాన్ని బొమ్మల యొక్క చిత్రాల యొక్క వైచిత్రాన్ని చూపెడతాయి అదేవిధంగా బ్రహ్మమును ఆశ్రయించుకొని ఉన్నటువంటి మాయ అనేక రకాలుగా విక్రియమును పొంది వికారాలను పొంది ఈశ్వరుడని జీవుడని జగత్ అని లోకలోక అంతరాలు పశుపక్షాదులు అనేక అనేక అనేక సృష్టిని నిర్మాణం చేసి చూపెడుతుంది అని చెప్పినాడు తృష్టాంత మహా వర్ణ ఇది దృష్టాంతం చెప్పినాడు వర్ణాలు అంటే గోడను ఆశ్రయించుకున్నటువంటి వర్ణాలు అనేక విధాల చిత్రాలను చూపెట్టడంలో సమర్థములు ఉంటాయి వర్ణాలంటే చెప్పినాడు నలభై అంకంలో రక్త పీతాదయో ధాతు విశేష అంటే ఎర్ర వర్ణము పీత ఇవన్నీ కూడా ధాతు విశేషాలు ఆ వర్ణాలన్నీ కూడా విచిత్రమైన చిత్రములను కల్పన చేసి చూపెడతాయి అదే విధంగా చైతన్యాన్ని ఆశ్రయించుకున్నటువంటి మాయ అనేక రకాలుగా విక్రయములను పొంది దాని యొక్క కార్యాన్ని సృష్టింపజేసి విచిత్రమైనటువంటి జగత్తును చూపెడుతుంది ఘటయతి జగదీశ జీవ భేదం త్వఘటిత ఘటన పట్టియసి మాయా అనటు మాయా పంచకంలో జగద్గురు శంకరాచార్య చెప్పిన ప్రకారంగా అఘటిత ఘటన పట్టియసి మాయా ఘటింపక్యము కాని దానిని కూడా ఘటింపజేసి చూపెడుతుంది ఈ మాయా అందువల్ల ఈ అచింత్య రచనాశక్తి అనేక రకాలుగా వికారాలను పొంది జగత్తును సృష్టిస్తుంది అని చెప్తున్నాడు యాభై తొమ్మిదో శ్లోకం వరకు తెలుసుకున్నాం మిగతా విషయం రేపు తెలుసుకుందాం ఓం సహనా సహనో సహ వీర్యం కరవావహ తేజస్వినధీతమస్సు మా విద్విషావహ శాంతి శాంతి శాంతి